ప్రేసి ప్రేర్ సాక్ష్యాలు చెప్పి వాక్యాలు చెప్పిన తర్వాత ఇంకా నేను వరంగల్కి వచ్చినంటే ఇక్కడ నేను కర్మేల్ బ్యాప్టరీ చర్చ్కి వెళ్తాను ఫాతిమా నగర్ లో ఉంది సిద్ధార్థ నా బ్రిడ్జ్ దాటి అక్కడ ఆ చర్చ్కి వెళ్తుంటాము ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఈ వాక్యాలు సాక్ష్యాలు చేపడం అనేది తగ్గిపోయింది కాకపోతే నేను ఆ ఏ సేవలు అయితే పెరిగి ట్రైనింగ్ అయి బయటకు వచ్చినో అది మర్చిపోలేం కదా కాబట్టి నేను నా స్కూల్ నేను అక్కడ ఫాతిమానగర్ లో బిషరాట హై స్కూల్ అక్కడ పనిచేస్తాను దాంట్లో ఇప్పుడు ఎయిటీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అక్కడే చేస్తున్నా పిల్లలు అక్కడే చదువుకున్నారో టెన్త్ లో అయిపోయినా వాళ్ళు బయటకు వచ్చేసాడు పెద్ద బాబు ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ పిరే కాలేజ్ లో చిన్నబాబు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ ఫస్ట్ జాయిన్ అయ్యింది అక్కడే హాస్టల్లో ఉంటాడు అమ్మ దగ్గర ఉంటాడు ఇంకా నేను నా స్కూల్ లో నా సాక్ష్యాలు మాకు క్రిస్టియన్ గ్రూప్ ఒకటి ఉంది సో అక్కడ రాజలక్ష్మి టీచర్ అని ఒక అమ్మాయి దాన్ని ఇంట్లో సేవ చేస్తుంది స్కూల్లో పనిచేస్తుంది కానీ ఇంట్లో సేవ చేస్తుంది ఇంకా మా సాక్ష్యాలు అంతా టీచర్స్ ఉంటారు కదా మాది ఎనభై మంది స్టాఫ్ ఎయిటీ మెంబర్స్ లో చాలా మంది హిందూస్ ముస్లిం టీచర్స్ కూడా ఉంటాం ఇంకా మా సాక్ష్యాన్ని అంతా వాళ్ళ వాళ్ళని బలపరచడానికి మనం మనం తెలుసుకున్న వాళ్ళమే కాని వాళ్ళకి గెలియదు కాబట్టి దేవుడి గొప్పతనము దేవుడి మహాత్ కావ్యాలు ఇట్లా సాక్ష్యం రూపంలో పంచుకుంటాం అంటే ఒక రకంగా వాక్యం చెప్పినట్టునే ఉంటదనమాట మాది పేరుకు మాత్రం సాక్ష్యం చెప్తాం చెప్పడమేమో వాక్యమే అది విన్నప్పుడల్లా వాళ్ళందరూ ఏమంటారు అంటే టీచర్ మీరు మిగతా క్రిస్టియన్ టీచర్ల కంటే వేరేగా ఉన్నారు మీ మాటలు వేరేగా ఉన్నాయి కదా మీరు అంటే మామూలుగా మనము బట్టలు సినిమాలు సీరియల్లు లేకపోతే పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు చుట్టాలు ఆడబిడ్డలు అత్తమామల కూరలు ఇవే మాట్లాడుకుంటాం సహజంగా లంచ్ అవర్లలో ఇంటర్మీడియట్స్ లో ఇంటర్వెల్స్ లో కానీ మేము ఆ టైంలో కూడా ఇవే ఇలాంటి కబుర్లే ఉంటాయి మామి తర్వాత కురియన్ చర్చ్ ఉంది కదా దాని చేత పేరేమంటారు క్రిస్టియన్ రివైవల్ చర్చ్ అక్కడ సుపేదార్ ఇక్కడే ఉంది కురియన్ ఫాస్టర్ వాళ్ళకి అక్కడ నుంచి ఇంకొక టీచర్ వస్తుంది ఆ చర్చ్ నుంచి ఆ అమ్మాయి ఏమంటారంటే టీచర్ మనం ఇట్లా మధ్యాహ్నం లంచే వల్ల అవి మాట్లాడే మనము వర్షిప్ చేసుకుందాం వాళ్ళ దగ్గర ఆ వర్షిప్ సిస్టమ్ ఉంది మన ప్రేరప వాళ్ళు సో ఆ వర్షిప్ చేసుకుందామంటే అది కేథలిక్ స్కూల్ మేం పనిచేసేది కేథలిక్ స్కూల్ అక్కడ మళ్ళీ ఇవన్నీ ఆటంకమేమో మనకు అనవసరంగా మనము సైతాన్ని ఆహ్వానించినట్టు అయితే అలాంటి ప్రా ప్రాంతాల్లో మనం చేసేదా ఉద్యోగం కానీ మనం సాక్ష్యం చెప్పి ఒక మనిషిని ఉద్యోగపరిచే వరకు చాలు దేవుడు అవకాశం ఇస్తే బస్ ఇబ్బరి కూడా వెళ్ళాం ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం మేము ఇట్లా నేను సేవ డైరెక్ట్ గా స్కూల్ ద్వారా స్కూల్ ద్వారా పిల్లలను అడ్డం పెట్టుకోదు పేరెంట్స్ కి వాకింగ్ చెప్పటం పేరెంట్స్ కి కౌన్సిలింగ్ లో కౌన్సిలింగ్ ద్వారా సే స్వార్థ దేవుని భయభక్తులు పిల్లల కోసం తల్లిదండ్రుల తపన అంటే ప్రార్థన రూపంగా ఉండాలని బాధ కొట్టి సరిపోదు ఈ విధంగా చెప్తున్నప్పుడు అక్కడ ఒక ఇమేజ్ ఎట్లా ఏర్పడింది అంటే టీచర్లకు ఏ ప్రాబ్లం వచ్చిన ముందు నా ఎరికొస్తున్నారు ఇప్పుడు వచ్చి టీచర్ మీరు కొంచెం ప్రేర్ చేయండి నా కోసం తర్వాత వేరే వేరే బర్త్డే ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి దాంట్లో అంత్యాక్షరి ఆడుతుంటారు సినిమా పాటలు నిన్న సినిమా పాటలు కాదు దేవుని పాటలతో అంత్యాక్షర ఆడదు ఆ ఏ పదం ఎండ్ అవుతుందో ఆ పదంతో పాటలు రావాలంటే మనం అందరికి రావాలి కదా పాటలు సో ఎవరికి రావు కాబట్టి ఒక ముగ్గురు నెల పేరుకు అంత్యాక్షరి ఆడినట్టు ఉంటది అక్కడ దేవుడి నామం మహిమపరిచినట్టు అవుతుంది ఈ విధంగా సినిమా ప్రోగ్రాం బంద్ దేవుడి ఆ సహవాసం వాళ్ళకు పరిచయం చేయటం అనమాట పూర్తిగా వాళ్ళు రాచయం పరిచర్లోకి రాలేరు కానీ మనం పరిచయం చేయాలి ఆ పరిచయం చేయడం ద్వారా మనక అప్పగించబడిన కొద్దిపాటి పని దేవుని పనిని మనము న్యాయంగా నిర్వర్తించగలం ఇట్లా స్కూల్ ద్వారా ఒక రకంగా నేను సేవ చేస్తున్నా డైరెక్ట్ గా పోవడానికి నాకు స్కూల్ వర్కే కాబట్టి చాలా బిజీగా ఉంటా ప్లస్ సండే ఒక రోజు నాకు టెన్త్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టాస్ టైం అనమాట ఎందుకంటే చాలాసేపు ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి మాకు మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి నేను అంత టైం పెట్టలేకపోతున్నా ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు పిల్లలు ఇద్దరు స్కూల్స్ కాలేజెస్ అని ఇప్పుడైతే ఒకడు హాస్టల్లో ఉంటాడు ఒకటి ఇంట్లో నాతో ఉంటాడు ఈ విధంగా సేవలో దేవుడు కొనసాగించడానికి నా విశ్వాసం కోల్పోకుండా ప్రేరత్వం వదిలేసి ఇరవై అవుతుంది ఇరవై రెండేళ్లు దాదాపుగా ఈ ట్వంటీ ఇయర్స్ లో కూడా నేను ఏ రోజు కూడా తొట్టిల్లో కుండ దేవుడు నన్ను కాపాడు నా విశ్వాసం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా ఎదుటి వ్యక్తికి దేవుడిని పరిచయం చేయటానికి నన్ను ఉపయోగించుకుంటున్నాడు దేవుడు నేను ఎక్కడ పడిపోకుండా చాలా శోధనలు ఇక్కడ నేను ఒంటారు నాకు ఒక ఆడబిడ్డ ఉంటది ఇక్కడ సెయింట్ జాన్స్ స్కూల్ దగ్గర ఉంటదా ఆమె గవర్నమెంట్ టీచర్ ఇంకా వాడి తప్ప ఇంకా చుట్టాలు కూడా లేరు కొత్త ఏరియా నాకు అసలు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దాన్ని ఈ వరంగల్కి రావడం ఇక్కడ ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచింది అంతే దాదాపుగా కానీ ఎంత నా ఇల్లు వదిలిపెట్టినా నా గుడి వదిలిపెట్టినా అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఇప్పటికీ కాకపోతే ఎక్కడ విశ్వాసంలో ఉన్నా విశ్వాసంలో నేను పడిపోలేదు ఇది నన్ను నేను నా పిల్లలకు నా భర్త కూడా నేను ఇదే సాక్ష్యాలు చెప్తూ ఉంటా ఇక మనకు విసిగొస్తా అనమాట అప్ప ఎంతసేపు నీ సాక్ష్యాలు ఏనా మరి అన్నున్నాయి నాడు నా సాక్ష్యాలు లిస్ట్ లేదా ఎండ్ లెస్ అనమాట అది అన్ని సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటే టీచర్స్ కూడా అందుకే నేను నాకు సెకండ్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ ఫ్రీ ఉంటాయి ఆ సెకండ్ పీరియడ్ ఫ్రీ ఉందంటే పక్క రూమ్స్ లో మూడు స్టాఫ్ రూమ్స్ ఉంటాయి ఆ ఎక్కడ ఫ్రీగా టీచర్ ఆ పీరియడ్ లో కళ్యాణి ఎదురు ఎందుకంటే కొత్త విషయాలు వింటాం ఈ ఇంప్రెషన్ ఉంది వాళ్ళ నాకు ఇప్పుడు ఆ టీచర్ దగ్గర పోతే మనం లోక లోకానికి సంబంధించిన విషయాలు కాకుండా వాక్యానికి సంబంధించి ఎంతసేపు దేవుడి మర్మాలు ఎంతసేపు దేవుడి మహాత్కార్యాలు మన సాక్షి జీవితంలో మనం పంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే దేవుడిని నామాన్ని మనం మహిమపరుచుతున్నాం ఒకటి రెండవది మనల్ని మనం బలపరుచుకుంటున్నాం విశ్వాసంలో తొట్టిల్ల ఆ పశుధాత్మ దేవుడు మనకు అన్ని వేళ్ల సహాయం ఉంటాడు అందుకే ఏ సమయంలో ఏం మాట్లాడాలనే భయం ఉండదు మనం ఎందుకంటే ఈ అమ్మ వీళ్ళు వస్తున్నారే ఇప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడాలి అంటే మనకు అవసరం లేదు మనకి ఆ పరిశుద్ధాత్ముడు ఆ టైం కి తప్పకుండా నేర్పిస్తాడు ఇది నేను ప్రాక్టికల్ గా రుచి పేరెంట్స్ వస్తుంటారు చాలా ఆ పేరెంట్స్ అంటే కొంచెం ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ బాగా రిమోట్ బ్యాక్వర్డ్ అంటే సైడ్ అంతా అట్లాంటివి బాగా కొంచెం కొట్లాడి కొట్టే టైప్ అనమాట ఆ అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఒక సెకండ్ లో చూసి అంటే ఎగబడి కొట్టడానికి అన్నట్టుగా బెదిరించడానికి వస్తుంటారు అక్కడ అంటే ప్రిన్సిపల్ కి ఎలాంటి అభిప్రాయం వచ్చిందంటే కళ్యాణ్ దిశన్ రమ్మని ముందు అంటాడు ఆయన డీల్ చేయాలి హెడ్ మాస్టర్ కాబట్టి మరి దగ్గర దగ్గర మంది స్టూడెంట్స్ స్కూల్ చాలా పెద్ద స్కూల్ వరంగల్ డైసల్స్ క్యాథలిక్ వాళ్ళది అనమాట వరంగల్ క్యాథలిక్ చర్చ్ చూసి మీరు ఫాతిమ నగర్ చర్చ్ అంత పక్కనే ఆ చర్చ్ సంబంధించిన స్కూలే అది కాబట్టి అన్ని కేథలిక్ ప్రాసెస్లే ఉంటాయి అదే ప్రార్థనలుంటాయి ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా దాంట్లో ఉండే ప్రీస్ డే ఫాస్టరే కాకపోతే వాళ్లకు మన ప్రొటెస్టెంట్ లోతులు తెలియ వాళ్ళకు కూడా ప్రార్థన ఉంటది వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు కన్యా మరిమ్మ నువ్వు పవిత్రురాలివి నీ ద్వారా మా ప్రార్థన సమర్పిస్తున్నామంటారు నేను అక్కడనే వాళ్ళతో ప్రశ్నిస్తుంటా కన్య మరియమ్మ అంటే ఆమె ఈ రీతిగా ఒక మానవురాలు పరిశుద్ధ స్త్రీ దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ తర్వాత దేవుడు ఆమె గర్భం వాడుకున్నాడు ఆయన మానవుడుగా జన్మించాలి కాబట్టి స్త్రీ ద్వారా జన్మించాలి కాబట్టి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు సో వాక్యాల ప్రకారం పరిశుద్ధ స్త్రీని ఎప్పుడు ఎన్నుకున్నాడు అది మరియమ్మ కాబట్టి ఆమె ఈ లోకరీతి గానే తల్లి ఆమె జన్మి జన్మనిచ్చిన తర్వాత ఆమెకి ఇంకా కుమారులు పుట్టింది మళ్ళీ యోసేపు ద్వారా తాత యోసేపు చనిపోవడం ఆమె కుమారును పెంచడం తేసుప్రభు పన్నెండేళ్ల తర్వాత ఇంకా ఆలయంలో ఆయన వాక్య ధ్యానంలో వాక్య పరిచయంలో తర్కించుకుంటూ ఈ విధంగా ధర్మశాస్త్రం తెలుసుకుంటూ ఆయన కానీ మరేమ తన సంసార జీవితంలో ఉండిపోయింది అందుకే మనము యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధారడ కనపడుతున్నాడు నాకు కనపడుతున్నాడు అని జనాలు సమాచారం ఇస్తున్నారు అలాంటప్పుడు వీళ్ళు మేడగదిలో కూర్చుని నా కోసల కార్యం రెండవ అధ్యాయంలో మేడగదిలో కూర్చుని ప్రార్థిస్తున్నారు ధ్యానం చేస్తున్నారు ఆ టైంలో పరిశుద్ధాత్మ అగ్ని దిగొచ్చు అక్కడ ఎవరున్నారంటే మరియమ్మ ఉంది కదా అంటే మరి అమ్మ లోకరీతిగా తల్లి దేవుణ్ణి కనడం ఆయన పెంచడం వరకే ఆమె పని కాబట్టి ఈ ట్యాథలిక్స్ చేసే పని ఏంటంటే ఆమె మాత ఆమెనే తల్లి పుణ్య స్త్రీ అంటారు ఆమె అందులో డౌట్ లేదు ఆమె పశుద్ధురాలే కాకపోతే ఆమె పని అంతవరకే అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక టైం ఇస్తాడు సేవా భాగ్యం అంటాం ఒక టైం దాటిన తర్వాత ఇంకా నీకు అవకాశం రాకపోవచ్చు సేవ చేసే అవసరం లేకపోవచ్చు అది ఎట్లుంటుందంటే కొన్నిసార్లు మనము ఫిజికల్ గా మంచిగున్నా మెంటలీ డిస్టర్బ్డ్ ఉంటాం మానసికంగా కొన్ని రకాల ఆలోచనలు మనల్ని కలవర పెడుతూ ఉంటాయి ఆ టైం లో ఏమవుద్దంటే నువ్వు చెప్పాలనుకున్న చెప్పలేము ఇవ్వాలనుకున్న సాక్ష్యం కూడా ఇవ్వలేము అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేము అందుకనే ఎల్లప్పుడూ మెలకుగా ఉండదు అది మనల్ని ఎప్పుడు బలపరచు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి ఎల్లప్పుడూ అంటే మనం మనం నిద్రపోతా మరి మన పనులు లేవా సంసారం పడ్డాక సంసారంలోని కష్ట సుఖాలు అన్ని ఉంటాయి ఇన్ని ఉన్నా కూడా మెలకుగా ఉండు అంటే అర్థము శారీరకంగా కాదు మానసికంగా ఆత్మీయ రీతిగా మెలకువలో ఉండాలి ఆయన స్వరం వినటానికి మెలకువగా ఉండాలి ఆయన స్వరం ఎలాంటిదంటే కాదేశు అరణ్యం కదిలించే స్వరం మన ముఫ్ అంటే ఒక చెట్టు ఆకు కదులుతుందేమో కానీ చెట్టు అయిదు కానీ ఆయన స్వరము ఒక అడవిని కాదేశగా ఉండాలంటే అది ఖచ్చితంగా ఆత్మలోనే శారీరకంగా మానసికంగా ఎహలోక సమస్యలతోటి ఆ ముళ్ల పొందల్లో గచ్చి పొదల్లో పడిన విత్తనాలు అది కానీ ఆత్మీయ ఉండాలి అంటే మన విశ్వాసకు పునాది దాన్ని ప్రతి క్షణం ఆ పునాది అందుకే వాక్యంలో ఉంది స్త్రీ కనిన గర్భము స్త్రీ కనని గర్భం ధన్యంగా అంటాడా కనిన ధన్యంగా అర్థం ధన్యంగా అంటాడా ఈ ధన్యతలు అని మాట్లాడుకునేటప్పుడు మామూలుగా మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి శోధనలుంటాయి శోధనలో కూలిపోయే పరిస్థితులు ఉంటాయి శోధనలో పడి దానిలో గెలిచి ముందుకు సాగే పరిస్థితి కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ నడిపింపు జరిగిందా ఈ వివేచన వరం అనేది మనకు కావాలి వివేచన ఎంత చదువుకున్న వ్యక్తి కన్నా అర్థం కానిది చదువురాని వ్యక్తి రెండు నిమిషాలు మాకు చెప్తాడు ఎట్లా జరిగింది అంటే అదే వివేచన అది పరిశుద్ధాత్మ కార్యం పరిశుద్ధాత్ముడు మనకు వివేచన టు ఫైండ్ అవుట్ అంట తెలుసుకునే పద్ధతి తెలియజేస్తాడు దేవుడి మర్మం తెలుసుకునేటప్పుడు ఇది ఇంతకు దేవుడి కార్యమా సైతాన్ కార్యమా ముందు వివేచించాను వివేచించటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా సార్లు ఇది దైవ కార్యమే మనసు నచ్చజెప్తుంది ఇది దైవకార్యమే కాబట్టి నువ్వు ప్రొసీడ్ అయిపోతుంటది సగం దూరంపై నాకు అపజయం వస్తుంది దైవకార్యమే ముందు కడిగేసినాం కదా మరి ఎందుకు నాకు అపజయం వచ్చింది కదా ఎందుకు అపజయం వచ్చింది కొంతసార్లు మన మనం ప్రశ్నించుకుంటాం ప్రశ్నించుకుంటాం తర్వాత వీక్ హార్ట్స్ అయితే కుంగిపోతుంటారు మానసికంగా కొంచెం కుంగిపోయి డిసపాయింట్ అయితే దేవుడు అనుకున్నా వాక్యం అనుకున్నా కార్యం అనుకున్నాను కానీ ఇది దేవుని కారణం కాదు అది ఎప్పుడు తెలుస్తుంది అన్ని కాలిపోయినాక ఆకులు పట్టుకుంటుంది అని తెలుస్తుంది కానీ మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత మనకి అర్హత ఏంటి అంటే అది పశుధాత్మ కార్యమా కాదా అని తెలుసుకునే ఆ యొక్క వరం అనేది మనకు దేవుడిచ్చి ఇదే మనకు అందులోకున్న తేడా ఆ తేడా గమనించాలి ఇది మనం గుర్తిస్తున్నామా పరిశుధాత్మకం సాధారణంగా మనం పిల్లల పెళ్లి చేస్తే వాళ్ళకి ఈ కార్యం ఆ కార్యం ఈ కాలేజీ ఆ కాలేజ్ అని అనుకుంటున్నప్పుడు ఈ దేవుడి కార్యమే ఈ దేవుడి చెప్పిందే అనుకుంటూ మనం ప్రొసీడ్ అయిపోతుంటాం ఎందుకంటే ఏ సమ ముందుకు వెళ్ళిపోతున్నా ఒక విశ్వాసం దేవుడు కానీ ఏ శనామంలో వెళ్ళేటప్పుడు అది దేవుని మహిమార్థమే జరుగుతుందా ఇది ఒక్కడ ఏ జరిగినా దేవుడికి మహిమగానే జరుగుతుంది అక్కడ అపజయం వస్తుందంటే అది దేవుడి కార్యం కాదు ఆ వివేచన మనకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుంటాడు కాబట్టి పరశుద్ధాత్మ నడిపింపు కోసం సహాయం కోసం ఆ సహవాసం కోసమే మనం ప్రయత్నం చేయాలి అందుకే పౌరులు భక్తుడు అంటూ ఉంటాడు అన్య భాషలతో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు ప్రేమలేని వాడునైతే వ్యర్థులు అన్య భాషలు మాట్లాడాలి ఏంటంటే దేవునితో సహవాసం సాతానికి అర్థం భాష అది కాబట్టి ఆ భాషలో మనం ప్రార్థిస్తుంటాం అందుకని ఆ భాషను మనం ఎక్కువగా మర్మాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం దేవుడితో మాట్లాడడానికి ఉపయోగిస్తారు అంతేగాని ఎట్లా వాడతారు అట్లా సంఘంలో అల్లకలోలం చేయడానికి వాడడం దాన్ని అంటే కొన్ని సంఘాలలో దీన్ని ఆపేస్తారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే లేపేస్తారు మీరు గడవడ చేస్తున్నారు ఏంటో మాట్లాడతారు ఇది దయాల భాష అంటారు వాళ్ళకి అవకాశం ఎవరిస్తున్నాం మనం ఇస్తాం దాన్ని ఎక్కడ వాడాలి విచక్షణ దీని అంట వివేకా వివేచ వివేకంతో వివే దాన్ని మనం ఉపయోగించాలా దేవునితో ఏకాంతంలో సంవిధానంలో ఉన్నప్పుడు మనల్ని మనం బలపరచుకోవడానికి ఆయనతో మనం మాట్లాడే సంభాషణ ఆయనతో సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న వాక్యం చూసుకుందాము మీ కా గ్రంథము ఓల్డ్ టెస్ట్మెంట్ లో నాలుగవ అధ్యాయం మీకా గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఒక రెండు మూడు వచనాలను చూసుకుందాం మీకా గ్రంథము నాలుగవ అధ్యాయంలో అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలేములో నుండి యహోవాకు బయలువెళ్లు యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గము విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందు అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అయి అనేక జన్మములను న్యాయం తీర్చును దూరము నివసించు జనమును గల తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మత్స్య సాగొట్టుతు జనము మీటి జనము ఖము ఎత్తక యుండును యుద్ధము చేయ నేర్చుకున్నట జను ఇకను మానివేతు అంత్య దినములలో జరిగే కార్యాల ఇవి నా యుద్ధములు చేయటం మానివేతు ప్రతి బోధ విందామని ఉత్సాహం పశుద్ధాత్మ నడిపింపు అంటాం నా సమస్యలున్న మీ వెపన్స్ రెండు రకాల వెపన్స్ అంట ఆయుధాలు దేవుడు మనకు ఇస్తున్నాడవి ఈ ఆయుధాలు పేలే విశ్వాసమను డాలును ఆ ఖడ్గ బ్రెండాంచ వాక్యం ద్వారా విశ్వాసము ద్వారా ఎలాంటి యుద్ధమైన చేయగలరు అన్య జనులు కూడి వచ్చి మందిరంలో ఆయనని మహిమపరిచే విధంగా మన మన సాక్ష్యము మన విశ్వాసము మన జీవిత విధానం ఇవి ఉంటే చాలు మనం చూడగానే వీళ్ళు చెప్పేస్తారనమాట ఎస్ వీళ్ళు దేవులు బిడ్డలు వీళ్ళు దేవుని బిడ్డ ఇప్పుడు నేను గొలుసులు వేసుకుంటా మేము బాప్టిస్ట్ చర్చికి పోతాం కార్మల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాబట్టి అక్కడ ఇవన్నీ వేసుకుంటేనే మనం బ్యాప్టిస్ట్ సంఘస్థులం నేను ఇప్పుడు ఇవన్నీ లేకుండా పోయినా అనుకోండి మా ఒక టీచర్ ఉంది ఆదమణి టీచర్ అని వరంగల్ అక్కడ పెంతి కోసం చర్చ్కి వెళ్తదా అన్ని తీసుకుని తీసేసి ఉంటది ఏం లేకుండా స్కూల్ కి ఆమె వచ్చిన కోతలు నేను ఏముండ్రు సారీ సిస్టర్ ఎప్పుడు చెప్పారు మీ వారణ లేదు అంటే ఏంటి ఈ జనాల కోసము ఆ విధంగా మనము బాహ్య రీతిగా కనబడాల్సి కానీ దేవుడు కూడా బాహ్య రూపంని కాక అంతరంగం పరిశుభించింది కాబట్టి బాహ్య రూపంలో ఇవన్నీ తీయాలని మనం చెప్పకూడదు ఇవన్నీ తీస్తేనే పరిశుద్ధులు అని చెప్పకూడదు ఇవన్నీ తీయకుండా కూడా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ తీసేసి లోకంలో ఉన్న కూడా ఉన్నారు అంటే ఏంటి మనము లోకరీతిగా వాళ్ళ ఆచారాల కోసం కాకుండా అంతరంగంలో పరిశుద్ధతతో ఆయన సన్నిధిని వెతకటం అందుకే అంటాడు అంతే దిన వల్ల ఇది జరుగుతుంది యహోవా మందిరం దగ్గర పరిగెత్తుకుంటూ సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క దేవుల దగ్గర పరిగెత్తారు రకరకాల దేవుళ్ళ పేర్లు ఎక్కడెక్కడ పరిగెత్తినా కూడా లాస్ట్ మనం ఒక్క సాక్ష్యం చెప్తాం అనుకోండి అన్ని ట్రై చేసి ఒకసారి ఏసుపండి అని ఒక ట్రయల్ వేస్తారు వాళ్ళు కదా ఎందుకంటే ఏమో ఇక్కడేమో జరుగుతుందేమో మహాత్య కార్యం కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందించేవాడు ఏసే మనం జస్ట్ ఒక మార్గం ఏసే మార్గం కాబట్టి ఆ మార్గం నుంచి చూపిస్తున్నాం అందుకని చేయబెట్టి ప్రారంభ చేసినప్పుడు నేను చేయబెడితే ధనా ధనా పడతాయి దయాలు స్వస్థతలు జరుగుతాయి అని మనం గొప్ప జరుపుకోవడం కాదు మనం చేయబెడుతున్నామంటే మన ద్వారా దేవుడు కార్యం చేస్తుంది మనల్ని పాత్రగా ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి అంత్య దినములలో జరగబోయే ఈ గొప్ప కార్యం అనేకులు దేవుని వాక్యం తెలుసుకోవాలా అనేకులు ఆయన మందం పరిగెత్తుకుని రావాలా అనేకులని ఆయన బలపరుస్తారు ఆయుధాలు ఆయన పలిపిస్తాడు నా యుద్ధం చేయటం మానివేస్తారంట జనాలు యుద్ధం చేయటం మానివేస్తారు మనం చేసే యుద్ధం ఎవరితోటి ఆకాశ మండలంలోని ఆత్మల స్తంభాలు అంతేగాని పక్కింటోళ్లతో ఇరుగు పొరుగు వారితో మనకు తెలిసిన ఎనిమిస్తో నా తోటి కోడళ్లతో ఇవి కా మన మన యుద్ధాలు ఎప్పుడు కూడా ఆకాశ మండలంలోని ఆ సమూహాలతోని కాబట్టి వాటితో పోరాడాలి అంటే మాత్రం మనకి ఈ ఆయుధాల నుండి తీరాలి ఇవి మాకు తెలిసిన ఒక పాస్టర్ రాజు పాస్టర్ అంటే మేం ప్రేయర్ పోర్ రాకుండా మా ఇంటికి ఆయన పెడేయడానికి వస్తాడు ఆయన కొంచెం ఆ ఈ కమిషన్ పైన ఉద్యోగాలు ఇప్పుడు ఇట్లాంటివి కూడా చేస్తాడు ప్రేయర్ ఇలాంటి సైడ్ బిజినెస్ కూడా ఈయన ఒకసారి ఎవరో ఇంటి అక్కడ బోయిన్పల్లి సైడ్ ఒకరికి ప్రేయర్కి వెళ్ళాడు అక్కడ వాళ్ళ పాపకి దయ్యం బట్టి సో ఈయన ప్రయర్ చేస్తాడు వాక్యం బైబిల్ చేతిలో ఉంటది కాబట్టి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఆ దయ్యం నిలకొడుతుంటే ఉల్ట దయం అని బట్టి అది ఎంత భయంకరం అసలు సాక్ష్యం ఏముండ కదా కదా అందుకే ప్రార్థించేటప్పుడు మనం ఎవరితో ఎవరు ఎవరికి అనేది గుర్తించాలి అది మనం మనల్ని పట్టి పీడించే విధంగా కాదు మన ముందు బలపడాలి మన ముందు పరిశుద్ధాత్మలో లీనం కావాలి పరిశుద్ధ ఆత్మని ధరించుకోవాలంటాడు దేవుడు ఆ ధరింపు జరిగిన తర్వాతనే నీకు ఉల్లాస వస్త్రులు వస్తున్నాయి నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి చాలా సార్లు నేను లేచినప్పుడు నా నోట్లో పాట వస్తుంటాడు సినిమా పాట ఎప్పుడు రాలేదు స్థుతి గీతం అది ఎప్పుడు వినో కూడా నా తెలియదు లేచి అధరాత్రి లేచి చూస్తే తెల్లవారు లేస్తే నోటి అదే పాట ఆ రోజంతా నాకు అదే రోజుకు కొత్త పాటు ఉంటుంది ఇది మనం నేను నిన్న విన్న మొన్న విన్నానో తెలీదు ఎప్పుడు విన్నా అంటే ఏంటి నేను నిద్రపోతున్నా నా ఆత్మ స్థితిస్తోంది మనం నిద్రపోతున్నా మన ఆత్మ పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంది మన ఆత్మ పరిశుద్ధాత్మ సహవాసంలో అందుకే మెలకువగా ఉండి ప్రార్థించి ఆ మెలుకుగా అంటే మనం నిద్రపోకుండా ఎట్లా కాదు మెలకువగా అంటే మనం ఆత్మలో మెలకుగా ఉండటం అంతేగాని శారీరక రీతిగా కాదు ఎందుకంటే శరీరం నల్గో గత పడింది శరీరం భూస్థాపితమైంది ఈ శరీరము భూమిలో కలిసిపోయింది దీనిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నదో తనుడే కాబట్టి ఈ శరీరము ఈ లోకరీతిగానే ఉంటది అది కాకపోతే మన ఇన్నర్ వాయిస్ అంటాం మన ఇన్నర్ స్పిరిట్ అంటాం మన ఆత్మ అంటాం మన ప్రాణం అంటాం మన మామూలుగా భాషలో ఇది మాత్రం దేవునితోనే ఉంటది దేవుని సన్నిధిలోనే అంటే కలవరపడం ఎందుకు అంటే మన విశ్వాసం ఎవరిలో పునరుత్డైన దేవుని దగ్గర మన విశ్వాసం ఆయనలో ఉంది ఆయన లోకం ని జయించి మరణం జయించి శోధనను జయించి ఇవి రెండు మూడు గుర్తు పెట్టుకున్నామంటే మనకు వచ్చే షోధలు పెద్ద శోధనలుగా నా ఆయన అవమానించబడ్డాడు హింసించబడ్డాడు దూషించబడ్డాడు శిక్షించబడ్డాడు ఇవన్నీ మనం జరిగినాయినా మనకు వచ్చే మనకి చాలా ఎక్కువ అనిపిస్తాయి ని ఆయన శోధనను తలుచుకుంటే ఆయనను అవమానించినంతగా మనల్ని ఎవరన్నా అవమానించ అవమానాలు ఎదుర్కొంటున్నాం కానీ అంతవరకు ఉన్నామా మనము మనకంటే ముందు పరలోకానికి వెళ్ళిన ఆ దేవుడు మనకు ఆక్షించిన మార్గం ఏంటంటే సహించగలిగినంత మటుకే మిమ్మల్ని శోధం అంతకుమించి మనకి అంటే మనకి ఇప్పుడు వచ్చే శోధన ప్రభావ వల్ల కావట్లేదు ఈ శోధన నేను భరించలేదు నాకు ఎక్కువ అయిపోయింది అంటే అది శోధి అది శోధన నువ్వు భరించగలమే దేవుడు వచ్చింది ఎక్కువ అని అనొద్దు ఇది నీ మహిమ నిమిత్తమై నాకొచ్చి ఇందులో నువ్వు మహిమ పరిచబడాలి అంతేగాని నేను కాదు అమ్మయ్యా శోధనలు వచ్చినాయి గానీ ఎంత గొప్ప శోధనలు వచ్చినా కూడా జయించేసినా నేను అని మనం గ్రేట్ గా ఫీల్ అవుతాం అక్కడ మనం కాదు అది జయించగలిగే శక్తి కూడా ఆయన్ని కాబట్టి మనం ఎందులో కూడా గొప్పతనం చూపించుకోకూడదు సమస్త ఘనత మహిమ మాత్రం ఆయనకే చెందాలి ఆయనకే చెల్లారు ఎందుకంటే ఆయన లేకుండా మనం లేనలేదు ఆయన ఇవ్వకుండా నీకు ఇల్లు లేదు కదా ఆయన లేకపోతే ఈ ప్రాణం లేదు అంతలో పుట్టి అంతలో మాయమైపోయి గాలి బొడగ లాంటి జీవితాలు అంతలో పుట్టి అంతలో మాయమైపోతుంటామా అంత చిన్న జీవితం మనది కానీ ఈ చిన్న జీవితంలో కూడా కృతజ్ఞత ప్రభ ఇచ్చిన చిన్న జీవితానికే నీకు వంద ఇచ్చినే నీకు వంద ఇది నేను మర్చిపోను ఇంత మట్టుకు నువ్వు చేసిన ప్రతి కూడా నాకు మేలునే చూపించిన ఈ మహిమ ఆయనకు చెల్లించడానికి అంత్య దినముల్లో అనేకగా ఆయన మందిరానికి వస్తాయి అది ఎట్లా అంటే కొండలపైకి ఎత్త పడుతుంది అంట ఉంది దేవుని మందిరం మందిరం అంటే గోడలతో కట్టబడిందా దేవుడు నా మందిరం ఏంటి మనుషుల హస్త కాదు చేతులతో కట్టిన మందిరం కాదది ఏంటి మందిరం పరిశుద్ధుల సమూహం పరిశుద్ధుల సమూహం ఇప్పుడు ఎట్లా ఉందంటే కొండలపైకి ఎత్తబడినంతగా ఎత్తబడుతుంది చిన్న చిన్న గుంపులు చిన్న చిన్న విశ్వాసపు గుంపులు అంటాం ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ప్రపంచం మనకు తెలియని గుంపులు ఇంకా ఇస్రాయేలీలు పూర్తిగా తెలుసుకోలే వాళ్ళు కూడా పూర్తిగా తెలుసుకున్నా ఇంకెంత పెద్ద గుట్టదో ఆ మందిరం అమెరికా దేశం క్రిస్టియన్ దేశం అంటాం కానీ అక్కడ ఏం జరుగుతోంది గుడికి పోరు చర్చిలు ఖాళీ ఉంటాయి గుడికి పోయేటోళ్లు ఎవరు అంటే అరవై పైబడ్డోళ్ళు యూత్ పోరు అక్కడికి అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ వాక్యాలు చెప్తారు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ మిషనరీస్ గా పనిచేస్తారు ముందు మీ దేశాన్ని బాగు చేసుకోవాలి కదా మన దేశంలో దేవుడు ఇంతమంది ఏం వేస్తున్నారు అనేకలను పిలుస్తున్నాడు అంత్యకాలంలో వర్షం కడవరి వర్షం అడుగుడి మీకు ఇవ్వబడినంత ఏంటది ఇల్లు కావాలా బంగ్లా కావాలా వాకిలు కావాలా ఉద్యోగం కావాలా డబ్బు కావాలా నగలు కావాలా కాదు కడవరి వర్షం ఏమంటాం వర్షద్ధారా అంత్యకాలంలో ఆ పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుందట ఇప్పుడు వర్షం పడుతుంది అంటాం కదా ఎవరి మీద పడుతుంది అది మామూలుగా పడే వర్షం లోకరీతిగా మనం మాట్లాడుతున్నాం ఈ వాళ్ళ ఇంటి మీద పడే మంటి మీద పడదా అర్థమైందా వర్షం అన్నాక అందరి మీద పడుతుంది వర్షం అన్నాక ప్రతి ఒక్కరిని అభిషేకిస్తుంది పరిశుద్ధాత్మ కాకపోతే నిలబడిన వాడే స్థిరపరచబడత అంతేగాని అందరు లేకపోతారా అందరు విశ్వాస గుంపులో ఉంటారా పరిశుద్ధాత్మ కన్యకే సంఘం ఎవరు దేవుని కొరకే సిద్ధపరచబడిన వధువు ఈ వధువు సంఘంలకు అందరు వస్తారా కష్టం కదా వాక్యం వింటారు మన విత్తనాల గురించి విన్నప్పుడు వాక్యం వింటారు లోతులో లేదా వేరు ఇహలోక కష్టాలు ఇహలోక నష్టాలు శారీర వచ్చే ఉపద్రవాలు అనగదొక్కేస్తున్నాయి అందుకే విత్తనం ఎదుగుతలేదు కని మంచి నేలన పడిన నితనము ఫలించి. దానిపైనే వర్షము పూర్తి ఫలం ఇస్తుంది వర్షం పడుతోంది అందరి మీద పడుతోంది అడగగానే అందరికి ఇస్తున్నాడు దేవుడు ప్రభా నాకు పరిశుధాత్మనివ్వంటే అందరికి ఇస్తున్నాడు కాదనకుండా ఏమంటారు దాని విధి లేకుండా అంట ఎండ్ లేదంట దానికి అంతగా పరిశుధాత్మనిస్తున్నాడు దేవుడు ఆ అభిషేకం ఇస్తున్నాడు దేవుడు అయితే నిలబెట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఒకసారి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ధర్మశాస్త్రు తెలిసి కూడా తప్పు చేస్తే పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్టే పరిశుద్ధాత్మని దూషించినట్టే దాన్ని దూషించిన వాడికి క్షమాపణ లేదు వాక్యం చెప్తా క్షమాపణ లేదు అందుకే తప్పులు ఎన్ని అంటే మనం ఎవరికి బోధించినా కూడా ఇదే చెప్పాలి వాక్యం బోధిస్తున్నాం బాగుపడండి అంటున్నాం వాళ్ళు విన్నారు తర్వాత వాళ్ళు ఫాలో అప్ ఎందుకు అంటే మనము మార్గదర్శకం చూపిస్తున్న వాళ్ళకి ఏసే మార్గం మార్గం చూపించిన వాళ్ళకి కాబట్టి ఆయన సత్యమని ఆ సత్యమైన వాక్యం వినిపించిన వాళ్ళకి ఆయనే జీవము అని ఆ జీవములోనికి నడవమని మనం వాళ్ళని ప్రేరేపించం కాదు పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా జరిగించి కానీ వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే ఆ పరిశుద్ధాత్మని దూషించకూడదు మీరు అది ఫాలో అంతే మనము మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్లి విజిటింగ్స్ చేస్తూ ఉంటాం బలపరుస్తూ ఉంటాం ఇది మనం చేయాల్సిన పని ఆత్మీయ తండ్రి ఆత్మీ తల్లిని ఏరీతిగా పొగుడుతుంటారు నా ఆత్మీయ తండ్రి నా ఆత్మీ తండ్రి వీరే అని చెప్తుంట మనకి సాక్ష్యాలు వింటాట ఆత్మీయ తండ్రి అన్నాక ఆత్మీయ తల్లి మన బాధ్యత ఆ తల్లిదండ్రుల బాధ్యత మరి వాళ్ళ చెడిపోకుండా చూడటం కూడా మన బాధ్యత ఫాలోఅప్ చేయాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు వాళ్ళ ఇళ్ళకి పోలేకపోయినా వాళ్ళ కోసం ప్రార్థు మన ప్రార్థనలో వాళ్ళ విషయమే ప్రభావ వాక్యంలో స్థిరపరచబడ్డారు వీళ్ళని ఎదిగి ఫలించే ఆ పని నీదే ఎదిగి కలించే పని నీదే నేను మాత్రం మార్గం వరకు చూపించిన ఆ మార్గంలో నడిచేది అంటే నీ మార్గంలో నడిచేది నేను పరిశుధాత్మ దేవుడు గురించిన పూర్తి జ్ఞానం మనకుండ ఆ దేవుడు మనకిచ్చేది రెండంతల బలమే కాబట్టి దాన్ని ఉపయోగించుకోవటం ఆ పశుధాత్మ దేవుడు మనకు చూపిస్తున్న విధానాన్ని బట్టి అంత్య దినంలో అనేకుల పైకి నేను ఆత్మ కుమరిస్తాను మండలంలోనికి అనేకలను నడిపిస్తాను ఆ మంత్రులను అందరికి నడిపించే వాళ్ళు మనం ఒక పాత్ర ఆ పాత్రగా మనం న్యాయం చేస్తున్నామా పాత్రగా సరిగ్గా వాడబడుతున్నామా కుమ్మరి కుంభన వాడుకుంటాం జిగట మనైనా నావంక చల్లగా చూడయ్యా నేను చల్లగా చూస్తున్నాడు దేవుడు పనికి రాని పాత్రకున్నాను పనికి వచ్చే పాత్రగా వాడకయ్యాను మరి పనికొస్తున్నామా పాత్రగా చేసింది మరి మరి మనం పనికొస్తున్నాను నిన్ను పాత్రగా తయారు చేయాలంటే ఎంత ప్రయాసపడ్డాడు దేవుడు నీలో ముళ్ళు రాళ్ళు అవసరం లేని పనికిమాల చెత్త అంతా తీసేసి నిన్ను బాగా నలిపి నలగ నిన్ను ముద్దగా తయారు చేసి నిన్న ఒక పాత్రగా చేసి నిన్ను సరి చేసి నిన్ను సరి అందులో పరిశుద్ధాత్మని అభిషేకించి ఒక పాత్రవిని విలువైన పాత్ర నువ్వెంత విలువైన పాత్రవి అంటే జనాలు నేను గుర్తించకపోవచ్చు జనాలకు నువ్వు పిచ్చిగా కనబడతావు చాలా పిచ్చిగా కనబడతావు ఏంది మీరు అసలు పాట లేదు ఓ సినిమా లేదు ఓ షికార్ లేదు ఓ ప్రోగ్రాములు లేవు కొద్దిసం ఇంతేనా మీ బతుకులు ఇంతేనా అంట ఏమన్నా ఈ లోకానికి వచ్చిన పని ఒకటే ఉంది నా మనది చాలా చిన్న జీవితం మహా అయితే డెబ్బై ఏడు అధికమైతే ఇంకొక పది సంస్థ కానీ అది ఆయాకరం నువ్వు అమ్మని చూస్తున్నా సెవెంటీ ఇయర్స్ ఆమెకి ఎంత ఆయస్యంగా ఉందంటే ఆమె లైఫ్ ఆమె చూస్తుంటే చాలా బాధిస్తుంది ఇంతవరకు ఆమె సేవలో పనిచేసింది సాక్ష్యం ఇంటికి ఎవరొచ్చినా ఆమె వదలదు పూర్తిగా సాక్ష్యం అని చెప్పి వాడు ఎస్ జీజస్ ఈస్ గ్రేట్ అని చెప్పి నాకనే అలాంటి సాక్ష్యం అమ్మది వదలదు మా మా హస్బెండ్ కూడా చాలా సార్లు ఉంటుంది అమ్మ తినేస్తుంది వాళ్ళని బతికించి మీ అమ్మ తినేస్తుంది ఎందుకంటే ఆమె అంత గట్టిగా చెప్తుంది మా సాక్ష్యం ఎంత గట్టిగా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి పాప ఎంతసేపు అడుగు నొప్పి కింద పడింది నిమ్స్ అడ్మిట్ చేసి ఇప్పుడు ట్రీట్మెంట్స్ అవుతున్నాయి సిక్స్ మంత్స్ అయిపోయింది నడుస్తుంది కానీ ధ్యానం అంతా ఇప్పుడు ధ్యాసంతా నొప్పి నొప్పి మీద ఎంతసేపు ఏమో ఎట్లున్నామంటే నొప్పి అంటారు మరి ప్రాబ్లం చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాం అంటే ఆ టాబ్లెట్స్ తోటి నిద్ర టాబ్లెట్స్ ఏమో నొప్పి కోసం ఆ నొప్పి తీసివేయాలని టాబ్లెట్ వేసి టాబ్లెట్ ఏం చేస్తుందో నిద్రపుచ్చుతా ఉన్నా అంటే స్థుతించడం దేవుణ్ణి మహిమపరచడం ఆ టైం అయిపోయింది నాకు అదే అర్థమే దేవుడు ఒక టైం ఇస్తారు వాళ్ళని స్తుతించే టైం అండ్ మహిమపరిచే టైం అండ్ సాక్షిగా నిలబడే టైం ఇచ్చిన టైం వాడుకోవాలి నేను అది ఒక పాటను నేర్చుకున్నామ్మ ద్వారా ఇచ్చిన టైం వాడుకోవాలి ఆ తర్వాత నీకు టైం వచ్చినా కూడా నువ్వు వాడుకోలేవేమో నీకు అవకాశం రాదేమో యూ ఆలోచనలు మారుతున్నాయమ్మా గుర్తుంటలే ఒకప్పుడు నోరు ధరిస్తే సాక్షాలే సాక్షే సాక్షే ఉంటాయి ఆశ్చర్యపోతారు జనల్స్ ఇంత మెమరీ పవర్ ఎక్కడది అండి ఆ వయసులో సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు ఆమెది లైఫ్ సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు ఆమె పూర్తిగా పండుకొని నొప్పి ఈ నొప్పి పోతే బాగుండేదేవిడా అంతే ఇంకా వాక్యం చదివమ్మ ఆమె దగ్గర సెల్ ఫోన్ లో వాక్యం ఉంటది ఆ చదివామ్మ అంటే ఒకప్పుడు మంచిగా వాక్యం ఒక ఫస్ట్ టూ మంత్స్ వాక్యం చదివేది ఇప్పుడు నిద్ర చదవాలని ఇష్టం కానీ నిద్ర నేను అప్పుడు అనుకున్నా దేవుని స్థుతించగలిగిన టైం అని స్థుతించాలా వాక్యం చదవవలసిన టైం అని చదివేసేయాల ఒక టైం రావచ్చు మనం చదవలేమేమో ఒక టైం రావచ్చు శామ్రదొక సాక్ష్యం నాకు ఇప్పుడు గుర్తుంటది అది ఏం చెప్తాదంటే ఒక అంకులు పెద్ద ఆఫీసర్ అయినా రెండు చేతుల సంపాదన అయినది ఒక జీతం కాదు రెండు జీతాలు మూడు నాలుగు జీతాలని బలకింది బల్లకిందికెళ్ళ జీతాలు పక్క జోవుల గెలి జీతాలు అట్లా కుప్పల కుప్పలు జీతాలు ఉన్న జీతం కాక ఆ జీతం అప్పుడు ఆ చర్చికి పోయి పెద్ద పెద్దగా గిఫ్ట్ డొనేట్ చేస్తుంటాడు ఒక టైం ఎట్లా వచ్చిందంటే పళ్ళని ఊడిపోయి స్తోత్రం ప్రభా అని చెప్పని కూడా వచ్చలేదండి సంపాదించేటప్పుడు స్తోత్రం చెప్పగలడు కానీ చెప్పలే ఆయన దేవుడి సత్యం తెలుసుకుని దేవుడి వాక్యాన్ని నమ్మి ఇంకా రిటైర్ అయిండు కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ జీవితం మన ఇండియాలో ఇది ఒక పెద్ద అలవాటన్మాట రిటైర్మెంట్ వరకు ఉద్యోగం చేయాలా పిల్లల కోసం కష్టపడాలా వాళ్ళను ఒక దారిలో పెట్టాలా ఆ తర్వాత దేవుడా భగవంతుడా అనుకుంటూ దేవుడికి టైం ఇవ్వాలా కానీ యాక్చువల్ గా మన దేశంలో ఆ టైం ఏం జరుగుతుందంటే బీపీలు షుగర్లు హైం ఎవరి తింటే రోగాలది బాగున్నంత వరకు ఏమో ఉద్యోగాది పడిపోయిన తర్వాత రోగాలది బాగా తినలేక కష్టపడి పైస పైస కూడబెట్టి ఎవరి పిల్లలు వాళ్ళ మనరాళ్ళు వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటే తెగదు కానీ వాళ్ళ కోసం పోరాటం ఈ ఆరాటం కానీ మన వరకు వచ్చేసరికి ఏం పోతుందంటే మనసార స్తోత్రం ప్రవ అని చెప్పలేకపోయాడు సోఫం సోఫం సోఫం అంటే పూర్తిగా స్వచ్ఛంగా పలకలేకపోతుంది వాక్యం చదవాలంటే కళ్ళు క్యాట్రాక్ట్ అంటే కళ్ళు కనవడదు షుగర్ పేషెంట్ కి ఫస్ట్ కళ్ళే ఎఫెక్ట్ ఇస్తాయినా వాక్యం చదువుదామంటే కళ్ళు కనవడం అప్పుడు చదువుతా లేకుంటాడు కొంతమంది చాలా మంది ఇట్లని బిడ్డను వాదిస్తుంటారు ప్రమాంతోటి ఏమని చచ్చిపోక ముందు ప్రభా చేసినప్పుడు అన్ని క్షమించుకో వినం నిజం చేసుకోని చెప్పేసి చచ్చిపోతా అంటాడు అవకాశం ఉందా అది పిచ్చి వాదన కదా బలహీనులు మాట్లాడే అన్య మాటలు మాట్లాడే అన్య అందుకే మనం వాక్ ఎట్లుండాలంటే అవునంటే అవును కాదండి అమ్మతోడు నాయనతోడు అక్కతోడు చిల్లతోడు నా బిడ్డలతోడు ఈ మాటలని మాట్లాడతాం ఆల్వేస్ పాజిటివ్ నెగిటివ్ కూడా మాట్లాడగల నేను ఆ పేపర్ ఇంట్లో పెట్టేసి వచ్చిన నాకు ఇప్పుడు సడన్ గా చెప్పిండు శేఖర్ అక్కడ వాక్యం చెప్పేసి సో మనం మాట్లాడే మాటలు ఉండాలి అంటే కృతజ్ఞత కలిగిన మాటలు పాజిటివ్ మాటలు వేసున్నా ఈ కాలం జరుగును గాక అందుకే ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించాలి ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించారు మీరు అందుకే ఇక్కడ ఇప్పుడు సంగం కొత్తగా మొదలైనట్టుంది కదా వస్తుంటారా ఇక్కడికి సంఘస్థులు మరి వాళ్ళకి మీరు ఇదే ఫాలో అప్ చేయాల పాజిటివ్ వర్డ్స్ అయితదా పోతాడు మా సారు మా ఒక పని మీద పోతాడు అయితే ప్రార్థన అవుతుందా ప్రార్థన ప్రార్థన అయిపోయినాక లేదా ఏమంటారు అవుతుంది అంత అంటే ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది ఒక ఇంగ్లీష్ భక్తుడు అనే పేరు రాబర్ట్స్ అని ఏం చెప్తున్నా అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంట విన్నపాలని ఒక పేపర్లో రాసుకున్నామంట రాసుకొని ప్రభాగో ఇది పిల్లల కోసం ఇది సమస్య వారి కోసం ఇది నా కోసం ఇది నా ఇంట్లో వాళ్ళ కోసం ఇది ఇవన్నీ సమస్యలు తీపిస్తున్నాం ఇది నీపానే అని చెప్పి సమస్య దగ్గర పాదల దగ్గర పెట్టినట్టి అంత అయిపోయినాక వస్తా వస్తా పేపర్ మార్చుకుని మళ్ళీ దేవుళ్ళకి పోతున్నా ఇది మన విన్నపాలు దేవుడికి ఇచ్చేసినామంట దేవుడికి ఇచ్చేసినా మనీ మర్చిపెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాను అంటే నీకు నమ్మకం లేదా నీ దేవుడు బలవంతుడు కాదా పాజిటివ్ మనం అక్కడ ఉన్నామా ఎస్ అంటే ఎస్ ఆయన చేస్తానంటే దాంట్లో అనుమానమే లేదు అందుకే మన విశ్వాసం ఏమన్నాడు ఆవగించవగించ అంటే ఇంతది కాదు ఆవగించ అంటే గుండుగా నున్నగా ఎక్కడ బొట్టలు సొట్టలు లేని విశ్వాసం ఇంతనే ఉన్న నిండు విశ్వాసం అది మనం నేర్పాలం సంగస్థులం నిండు విశ్వాసం నా దేవుడి కారం చేయగలడు అయితే కొన్నిసార్లు చేయలేదు వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతాను మనల్ని నువ్వు చెప్పినావు కదా అక్క చేస్తాడని బ్రద చెప్పిండవు కదా మీరు చేస్తాడని నాకు ఏది కాలే కదా అంటే విశ్వాస లోపమా అట్లనే రాదు విశ్వాసంలోనే వాళ్ళ వాళ్ళ ఎంత పరిమాణంలో ఉందో అంత విశ్వాసంలో మంచినే ఉన్నారు వాళ్ళ కానీ అది దేవుని మహిమార్థం కాదేమో గుర్తించాల దేవుని మహిమార్దమే జరగాలి మా ఇప్పుడు చంద్రశేఖర్ బ్రదర్ కి ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ దిలీప్ ఈ బాబు పిహెచ్డి చేస్తున్నాడు తమ్ముడి దగ్గర మా బాబు నా పెద్ద కొడుకు బీటెక్ ఇంటర్ అయిపోయింది ఎంసెట్ లో నైన్టీన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది నైన్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన సీట్ రాలే లక్ష ఇరవై వేలు సీట్ వచ్చింది పంతొమ్మిది వేల ర్యాంక్ సీట్ రాలే అంటే మేము పెట్టుకున్న కాలేజీ ఆప్షన్స్ తక్కున్నాయి అంటే మాకు తెలిసి పెట్టుకున్నామో తెలియక పెట్టినామో పక్కన కూర్చునే పెట్టినాం అంటే తెలిసి తెలిసి తప్పు జరిగిందా ఏమో కొంచెం బాధపడ్డాం తర్వాత తమ్ముడు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది సెకండ్ కౌన్సిలింగ్ మా సార్ ఆంధ్ర విజయవాడ కాబట్టి మనకు ఆంధ్ర మాకు ఆంధ్ర సీట్ గ్యారంటీ వస్తుంది ఎందుకంటే తండ్రి ఆంధ్ర కాబట్టి అని మేము అక్కడ కూడా అప్లై చేస్తే గుంటూరులో సీట్ వచ్చేసింది నేను మీరు గుంటూరు పోను డాడీ నన్ను పుట్టినప్పటి తెలంగాణలో పెట్టిన గుంటూరు తీసుకు వెళ్ళేసరి నువ్వు వాడు ఇలా ఇలా ఇలా ఎలాంటి నాకు ఏం అర్థగా నేనే నువ్వు నాకు భాష నేర్పలేదు మరి ఆంధ్ర భాష అక్కడ అంతా పొలాలలో ఉన్న మెయిన్ సిటీ రావాలంటే మూడు కిలోమీటర్ల బయటకి రావాలంట మరి నన్నట్టు చేస్తా మేము పోనాడు పోయి అతనికి అప్లికేషన్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి ఐదు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సాయంత్రం క్యాంపౌండ్ అందరూ హాస్టల్ రూమ్ ఈయనన్నాడంట మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేసి మేము పలానా పలానా వరంగల్ చేస్తున్నాము మేము లోకల్ నాన్ లోకల్ ఇక్కడ కానీ మాది ఆంధ్ర కేటగిరీ ఏంటి మొత్తానికి ఐదు గంటలప్పుడు హాస్టల్ సీట్లు చూపించిండ అంత ఊరు పిల్లలు ఇంక వీడికి దుఃఖం ఆగుతలేదు మా సార్ ఏమంటాడు ఇంకా వీరికి అవకాశం లేదు తెలంగాణలో సీట్లు అయిపోయింది మూసేసిండు కడియం శ్రీహరి బోర్డు ఇంకా అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చచ్చినట్టు ఆంధ్రలో చేరాల్సిందే ఇంకా వేరే దారి లేదు నేను ప్రార్థిస్తున్నా బ్రబర్ నీ నువ్వు ఎక్కడ నడిపిస్తావో నేను అక్కడ వేస్తా నా ఛాయిస్ కాదు నా ఛాయిస్ తానే కదా ఎందుకంటే ఆ రోజు సాయంత్రం వరకు ఇంకా న్యూస్ లో ఆ ఛాన్స్ ఉందనమాట తెలంగాణలో ఇంకొక కౌన్సిలింగ్ మూడో కౌన్సిలింగ్ పెడితే గనక మా వాటికి ఇక్కడ కానీ అక్కడ సాయంత్రం ఐదు గంటలకు అయిపోతుంది ఎలాంటి సందిగ్ధం అంటే ప్రభావీస్ ఫైవ్ ఓ క్లాక్ మా సార్ ఫోన్ చేసిండు అమ్మా నీ కొడుకుని తీసుకొచ్చిన క్యాంపస్ అంతా చూసిండు కాలేజ్ చూసిండు హాస్టల్ చూసిండు వాటికి తృప్తి లేదు పైగా సర్టిఫికేట్ ఇచ్చేసిన ఐదు రిజిస్ట్రేషన్ కూడా కట్టేసిన ఇప్పుడు నేను వాడు చేయరా నేనేం చెయ్యను నిన్న నేనేం చెయ్యమంటావంటే నేను ఇక్కడ వరంగల్లో నువ్వు అక్కడ విజయ గుంటూరులో గుంటూరులో వచ్చిన సీటు నేనేం ఒక పని చెయ్యి ఇద్దరు కలిసి ఏ స్నానంలో ఇంటికి వస్తున్నామని ఇంటికి వచ్చేసి మా సార్కి ఎంత వచ్చిందంటే నువ్వు చెడగొట్టినావు వాడు నీ మాట విన్నాడు ఇప్పుడు వాడు ఎటు కాలేదు పిల్లోడు ఇంట్లో నువ్వు స్కూల్లో నేను మచిలీపట్నాలు మా సార్ అక్కడ చేస్తారు కాంట్రాక్ట్ కన్సల్టెంట్ అనమాట అక్కడ చేస్తే వెళ్ళవేలు వాపస్ ఇచ్చింది వాడు నేను అడగను నువ్వే అడుకోపోయి అడిగిందంట సార్ నేను చేయరా నాకు భాష రాదు నాకు ఇక నచ్చలేదు ఈ పోలాలలో నేను తిరగలేను నేను పోతా నాకు ఇచ్చేసేటుండ అసలు జేఎన్ ఫీజు అది జేఎన్టీ ఫీజు కట్టి కూడా వాడు ఐదు గంటలు వాపస్ చేసిండు అంటే అది దేవుడు కారణం అప్పుడు తర్వాత అనుకుంటున్నాం అన్ని ఇది దేవుడి కార్యం కావచ్చు ఇంకా ఇంటికి వచ్చేసి నేను ఏం చేయాలా వారం రోజులకి నేను ఇంట్లో ఉన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కాలేజీ వెళ్ళిపోయాడు అప్పటికే ఆగస్టు ఫోత్ నుంచి కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి ఫోర్టీన్త్ వరకు వీడు ఉన్నాడు నాకు ఇంట్లో పోయినప్పుడు భయం ఏంటంటే ఈ పిల్లోడు అందరు కాలేజీకి వెళ్ళి ఇంట్లో వండిపోయాండు మా నేను ఇటు ఇంట్లో ఒంటారు ఏమన్నా సీలింగ్ ఫ్యాన్ కి తాడేసుకుంటారా అంటే అందరు చేయరు పిల్లలు వీడుొక్కడే ఏకాగ్రగా మిగిలిన ప్యాచ్ లో అంత పెరిపోడు కాదు కదా ప్రార్థనే నాకు మంచి ప్లేస్ ఏంటంటే ఇంటి మీద ఆ ఇంటి మీదకి పోయి ఇక చేతులెత్తి మొరపెట్టుకుంటావు నా బాధ అంతా ఆకాశంలో ఉండే దేవా నీ మహిమలో నువ్వు నివసిస్తున్నావు సమీపించడానికి తేజస్సులో నువ్వు నేను మేడ మీద కాటి ఎక్కలేను ఇక్కడి నుంచి మొరపెడతా నా ఏడు పిల్లవాడి జీవితాన్ని సెట్ దేవుడి కారణం ఎలాంటి కారణం చేసిందంటే నాకు ఒక ఆలోచన నాకు రావట్లే మా సార్ డబ్బులు సర్టిఫికేట్ అన్ని పడేసి వెళ్ళిపోయా నీ వల్ల నీ ఇష్టం అమ్మ నీ కొడుకు నీ ఇష్టము నాకు మీతో టెన్షన్ వచ్చేస్తుంది నేను పోతాను నాకు ఉద్యోగం అడా ప్రైవేట్ ఉద్యోగాలు నాకు లీవ్లు మరి నేనేం చేయను అని వెళ్ళిపోయాడు ఇంకా ఈయన నేను ఒకదాని ఏం చేయాల నాకు ఈ వరంకల్లో స్కూల్ ఇల్లే ఇంకో దారు రూపీలే మా ఇప్పుడు కూడా ఇల్లు మేతికి మేతికి వచ్చినాం ఇక్కడికి ఆ రోడ్ ఆ రోడ్ అయితే ఇట్లా స్ట్రేట్ రోడ్ మాకుంది చైతన్యపురి రోడ్ మెయిన్ రోడ్కి పోనక్కర్లే అయితే ఆ రోజు అట్లానే ప్రభా నాకు ఒక్క ఆలోచన ఎందుకంటే ఆలోచన కర్త ఒక్కటి ఆలోచన స్కూల్ కి నడుచుకుంటే ఈ రోడ్ నుంచి ఆ రోడే దగ్గర కాబట్టి నడుచుకుంటూ వెళ్తూ తమ్ముడి ఫోన్ చేయాల ఫస్ట్ వాడికి ఫోన్ చేసిన ఎయిట్ ఓ క్లాక్ పోతు పోతూ వాడు ఏమంటారు ఫోన్ చేసి వాడు ఉన్నాడు కాలేజీ పోతున్నాడు కూడా ఈ టైంలో చేస్తున్నావు ఏంటంటే ఇక ఇది పరిస్థితి మరి వాటిని ఏం చేయాలా కౌన్సిలింగ్ అయిపోయాం కదా అన్న ఆ రోజు పేపర్లు స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ అయిపోయినాయి స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి ఒక్కొక్క కాలేజ్ లో రెండు రెండు ఒక్కొక్క సీట్లు మిగిలి ఉంటాయి దానికి స్పాట్ అడ్మిషన్లు ఎవరు వస్తే మరి అది కూడా నాకు అవకాశం లేదు ఎందుకంటే ఎక్కడ ఏ స్పాట్ లో ఉంది అని ఫోర్త్ వేస్తే వాడు ఒక ఒక హాఫ్ అవర్ లో నేను అక్కడ దిలీప్ అనే స్టూడెంట్ తో మాట్లాడాడు ఆ దిలీప్ తో మాట్లాడినాక నా చెప్పిన మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి నువ్వు తీసుకొని పైసలు తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని పలానా కాలేజ్కి వెళ్ళి ఏ కాలేజ్ కావాలని వాబ్దేవి కాలేజ్ కావాలని ఆ క్యాంపస్ బొలికుంటాలో ఉంటాయి నాకేమో కంప్యూటర్ సైన్స్ కావాలా దీనికి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ లో సీట్లు వచ్చినాయి అన్ని సివిల్స్ వచ్చినాయి మేము అది వద్దు వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేయబట్టే మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది కంప్యూటర్స్ ఫీస్ కావాలని ప్రార్థన చేస్తే అవి రాలేదు మరి ఏం లాస్ట్ ప్రార్థన చేస్తే ఈ ఫోన్ చేస్తే ఆ పిల్లడు ఫోన్ చేసి వాడు నాకు జస్ట్ టూ ఓ క్లాక్ సిస్టర్ రండి ఇక్కడ నేను అన్నాడు నేను పోయినా పోయి అప్పటికే మా టీచర్స్ ఒక అన్నారంటే ఫోర్ లాక్స్ కట్టండి సీట్ గ్యారంటీ ఇస్తా మీకు ఎందుకంటే ఉన్నదే రెండు సీట్లు అన్నారు వాగ్దేవిలో రెండు సీట్లకు నాలుగు లక్షలు ఒక్కొక్క సీట్ ఇప్పుడు ఆన్ స్పాట్ ఫోర్ లాక్స్ అంటే నేను నుంచి నేను ప్రైవేట్ ఉద్యోగస్తున్నా ఇక నాకు దుఃఖం రావట్లేదు ఇట్ల ఇట్లా నిబ్రంగా నిలబడ్డా నీకు అయితే వాడిని కాలేజీలో చేర్చుదేవా ఇష్టం లేదా వాడి సంవత్సరం ఇంట్లో ఉంచు నేను కార్లాగాయలేం కదా వాడు ఏమైనా చేసుకుంటే అంత నీ ఇష్టం వాడికి నీ చిత్తం వాడి జీవితంలో ఏంటో అది నెరవేర్చు నీ ప్రయత్నం అయితే చేస్తున్నా ఇది నీకు జరిగించు లేదంటే ఇది కూడా ఇదే ప్రార్థన టూ పర్మిషన్ తీసుకుంటే వాడి ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వలేదు ఎంత శోధన అంటే ఆ రోజున ఇవనన్నాడు ఆయన ఎందుకమ్మా టూ ఓ క్లాక్ ఒక పని చేయి ఇంటర్వ్యూలైనాక టైం వస్తుంది ఆ లాస్ట్ ఫీడ్ ఎగ్గొచ్చేసిపో ఎవరినో ఒక పెట్టుకుంటా లాస్ట్ పీరియడ్ అన్నాడు అట్లా కాసే రెండు గంట రెండు గంటలకు ఉండాలని చెప్పి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిన బాబు నేను టూ వరకు వస్తాను ఇంటర్వెల్ తర్వాత అంటే ఏం లేదు మేడం మీరు జస్ట్ వచ్చి కూర్చోండి నేను మాట్లాడుకుంటా అన్నాడు నిజంగానే ఇంటికి వెళ్ళినా బాబుని భోజనం ఫోన్ చేసినా తిన్నాడు టూ థర్టీకి బయలుదేరినా టూ ఓ క్లాక్ బోలేకపోయినా టూ థర్టీకి ఎవడైతే కలుస్తారన్నాడో ఇంకొక మీడియేటర్ వాడు మరి ఇదేంటి ప్రభు మార్గం చూపించినావుగా అనుకున్నా నేను మరి వాడు అంటే మనుషుల సహాయం కాదు నేను మనుషుల సహాయం వెళ్ళినా దేవుడి సహాయం వేరే ఉంది కాబట్టి నేను అక్కడ జస్ట్ పోయి ఇట్లా కూర్చుంట కూర్చున్నా పైసలు దీలే సర్టిఫికేట్లు దీలే ఏమీ తీలే ఆ పిల్లోడు తమ్ముడు స్టూడెంట్ పీహెచ్డి స్టూడెంట్ వాడి ఐడి కార్డు వాడి పీహెచ్డి స్టూడెంట్ ఐడి కార్డు అట్లా చూపించిండు మా బాబాని చెప్తుండు మా నాన్న చూపిస్తుండు నేను బయటకు వచ్చింది నేను ఏం మాట్లాడలే నోరు కూడా తెలియదు ఇదే నా సాక్ష్యం నోరు కూడా తెలిసి తెలవలే ఎట్లన్నా చెయ్యండి సార్ ఇవన్నీ అడుగుదాం అనుకున్నా మనసులా ప్రిపరేషన్ అయిపోయినా పిల్లోడికి అవకాశం పోతుంది ఇంట్లో ఉంటే నాకు భయం మా వారేమో కోపంతో తెలిపే ఇవన్నీ చెప్పాలనుకున్నా కానీ ఒక మనిషికి నా బాధలు చెప్పుకోవాలన్నా నేను ఎవరికి చెప్పుకోవాలా నా దేవుడు సరే నేను ఎన్ని ప్రిపేర్ అయిపోయినా నాకు అవకాశం వీలేదే జస్ట్ నేను అట్లా అట్లా కుర్చీలో కూర్చుని నా బాబు అట్ట లోపలికి వెళ్ళి ఇట్లా మాట్లాడిండు తన ఐడి కార్డు చూపించిండు నేను ఏ మధ్యవర్తించబడి వాళ్ళు ఏడా సో ఈ బాబా నిలబడ్డాడు మాట్లాడిండు జస్ తీసుకున్నాడు సర్టిఫికేట్ చూసిండు ర్యాంక్ చూసి నైన్టీన్ ర్యాంక్ ఇట్లాంటి చాలా మంది ఉంటారు తెలివి ఎక్కువ కూడా చెడగొట్టుకునే అట్లా చేసుకున్నాం మేము జస్ట్ అట్లా వినా నేను ఏం మాట్లాడలేదు డబ్బులు ఇస్తావా మేడం తర్వాత కడతావాళ్ళు ఇప్పుడు నా దగ్గర ట్వంటీ ఉన్నాయి అన్న ఇది నాలుగు లక్షల సీట్ ని వన్ ల్యాక్ ఫార్టీ నాలుగు సంవత్సరాలకి ముప్పై ఐదు ముప్పై వేలే అటు నాలుగు ఏళ్ళకు ఒకసారిగా టీచర్స్ లేదా ఫోర్ లాక్స్ అంటే నేను ఎక్కడి నుంచి అసలు మాట ఫోర్ లాక్స్ ఒకసారి ఇవ్వడం అండి మా టీచర్స్ ఏం మస్తు సైతాన్ని చెప్తాను కదా రకరకాల మన అది మనల్ని ఎక్కడ అంటే మన విశ్వాసం మనిషికి విశ్వాసము కునాది అందుకే నీ ఆ స్త్రీ నీ కొట్టును ఎక్కడ కొడుతుంది అది నీ మడమ మీద అంటే మనిషికి నిలబడడానికి కునాదేంటి కాళ్ళు అనా మనిషిని పడగొట్టడం అంటే కాళ్ళ మీద కొట్టడమా మన విశ్వాసం మీద కొడుతుంది అది నిన్ను పడమే దూదాని తలని చిల్లగా కొడతావు ప్రభు సైతాన్ని చిల్లగా కొడుతున్నాయి ఈ రోజు నేను అక్కడే అది ఆ కాలేజ్ చూస్తాను అసలు నేను ఇట్లాంటి కళర్పించగలను చూస్తున్నా కాలేజీ అంత పెద్దగా ఉంది అది చాలా పెద్దగా నేను ఊహించను పెద్ద కదా కాలేజ్ మామూలుగా ఉంటారులే రెండు అంతసరం అనుకుంటున్నా కానీ అది చాలా మెట్లే ముప్పై మెట్లున్నాయి స్ట్రెయిట్ ఎక్క కాలాలు వేసిన తర్వాత ఇంకా మా సార్ ఫీజు కట్టిన తర్వాత బయటకు వచ్చినాక బాబు పేరు దిలీప్ థ్యాంక్స్ దిలీప్ అంటే నేనేం చేయలే మేడం జస్ట్ అట్లా నాకు ఆర్డర్ ఇచ్చిన వాడు నన్ను చూసి అన్నాడు అని కూడా ఏం మాట్లాడలేదు అదంతా దేవుడి దారి దేవా ఆలోచన అనగానే తమ్ముడిని చూపించింది అంతే ఆలోచన అట్లాగే చిన్నబాబు విషయంలో మేము బీసీసీ క్రిస్టియన్స్ ఎస్సీలు పెట్టుకోమన్నారు అప్పుడు నేను నా చేతిలో టెన్త్ క్లాస్ టీచర్ కాబట్టి నేను పెడితే ఎస్సీ వచ్చేసేది నేను పెట్టా నేను క్రిస్టియనే క్రిస్టన్ చెప్పుకుంటా దేవుడికి అనిలకు కూడా అని ఎస్సీ లేకుండా బీసీసీ కిందనే పెట్టిన ఇద్దరు పిల్లలని మొత్తం నీట్ ర్యాంక్ రాసిండు ఎగ్జామ్ రాసిండు అంత స్టేట్ ర్యాంకే వాడిది పదకొండు ఆల్ ఇండియా ర్యాంక్ వన్ తొమ్మిది లక్షలు ఇంకా స్టేట్ లో పదకొండు వందలు అందులో బీసీలో వాడే ఫస్ట్ ఇంకా నేను ఎట్లా చేయాలా ఏం చేయాలా ఇంకెక్కడ ఊర్లు వేస్తే ఎట్లా నేను ఖర్చు పెట్టలేను ఫ్రీ సీటు పిల్లడు కష్టపడతాడు ప్రభు నువ్వు నాకు సహాయించి ఇంకే నేనేం అడగా ఇది నా అసమర్థత నేను ఖర్చు పెట్టలేను అన్ని లక్షలు నేనే పెడతా రూపాయల సీట్లు అంటున్నా నేను ఎక్కడ చేస్తాను లక్షల పెట్టలే కోర్ట్లు ఏం చేస్తాను నా బాబుకు నువ్వు న్యాయం చేయాలి వాడి కోరిక ప్రకారం వాడు కష్టపడ్డాడు వాడికి ర్యాంక్ ఇచ్చినవు తెలివి ఇచ్చినావు నువ్వే జ్ఞానం ఇచ్చినావు ర్యాంక్ నువ్వే ఇచ్చినావు కాబట్టి సీట్ రావాలా బీసీలో కాంపిటీషన్ ఉందన్నారు అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ క్రిస్టియన్స్ సలవరు ఆ లిస్టు మొత్తం మీ సేవ కింద పోయి లిస్ట్ తెచ్చుకున్నాం ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఏబిసి డిబీసీలు అలా అన్ని గ్రూపులు ఉంటాయి కదా అన్ని గ్రూపులలో చూస్తే అన్నిట్లో వాడు ఓపెన్ ర్యాంక్ లో కూడా మెరిట్ ఉన్నాడు బీసీలో ఫస్ట్ ఉన్నాడు సెకండ్ లో ఆడపిల్ల ఉంది ఆడపిల్లకి ఆడపిల్ల కేటగిరీలో వచ్చేస్తుంది కోట మనవాడికి మగపిల్లడి కోటలో ఇంకా భయపేయలేదు అనమాట ఇక్కడ వస్తుందా అక్కడ వస్తానని చెప్పడానికి లేదు పిడిపోయిన కాకతీయులు అప్లై చేస్తే కాకతీయులు వస్తుంది గాంధీలో అప్లై చేస్తే గాంధీలో వస్తుంది అట్లా ఎక్కడ చేస్తే అక్కడ వాడే ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఇది ఎంత నీ కార్యం నేను ఏమీ చేయలేదు పిల్లల కోసం ప్రార్థన తప్ప నేనేం చేయలేదు వీళ్ళ భవిష్యత్తు నీ చేతుల్లో ఇంతే ఇది ఒకటే మొదలుపెట్టుకున్నా ఈ రెండు చదువున విషయాల్లో దేవుడి ఇంత అద్భుత కార్యం చేయడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింది పరిశుద్ధాత్మ సహాయం అందుకే అంచకాలంలో అనేకులు ఆయన మండలం వస్తున్నారు నడిపించే బాధ్యత మనకి అనేక వస్తారు ఎన్నో సమస్యలతో వస్తారు ఆ సమస్యలు మనం కూడా రుచి అప్పుడు వాళ్ళని కన్విన్స్ గా మాట్లాడగలం వాళ్ళకు మనసు తృప్తి ఉండాలి మంచి జవాబు ఎందుకంటే ఆ రుచులు రుచి చూసినాం మనం ఆ సాక్ష్యం మనం రుచి చూసినాం కాబట్టి మనకు ఆ దుఃఖం తెలుసు మనకు ఆ బాధ తెలుసు కాబట్టి అనేకులు నడిపించే బాధ్యత పరిశుద్ధాత్మ నడిపింపుని ఆస్వాదించాల రుచి చూడమని అడిగి రుచి చూసినప్పుడే నువ్వేం చెప్తావు ఏహోవా ఉత్తమ్ముడు ఎప్పుడు చెప్పగలవు రుచి చూడాల ఆ రుచి తెలుసుకోవాలి అప్పుడు మనకి ఎంత పిచ్చిగుంటదంటే ఖాళీగా ఉన్నప్పుడు కూడా స్తు ఉంటాము ఎవరు కడితే వాళ్ళకి సాక్ష్యాలు చెప్తా ఉంటాము ఉంటప్పుడు పాటలు పాడుతుంటాము ఆ రుచి నా బిర్యానీ కంటే భయంకరంగా ఉంది కాబట్టి దాంట్లో రుచి తెలుసుకుంటూ ముందుకు సాగటమే కాకపోతే ఒక్క డేంజర్ ఏంటంటే శోధకుడు మన వెంటే ఉంటాడు వాడికి ఎవరో అవసరం లేదు మనం కావాలి ఎందుకంటే వాళ్ళు అందరూ అడ్డం దొడ్డంగా ఉంటారు వారు సైతం పడగొట్టబడతారు ఏర్పరచబడినవారు నా నాకున్న ఈ సర్వీస్ లో చాలా మంది చూస్తున్నారు ఆల్మోస్ట్ గాడ్ లెక్క ఉన్న వాళ్ళు అబ్బాయి ఎంత గొప్ప ఎంత గొప్ప వీళ్ళు ఇంత ఇంత విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుంది ఇట్లా అనుకునేదాన్ని గాని చూస్తు చూస్తుంటే నా కళ్ళ ముందర పడిపోయాను సైతం మోస కూర్చుంటూ అది సింహము వలే వెంటాడుతోంది ర్జించి సింహం కొ మన దేవుడు గర్జించి సింహం కాబట్టి ఆ గర్జన అది మనల్ని పడగొట్టడానికి వస్తుంది కాబట్టి మనం పడిపోకుండా ముందు మనం జాగ్రత్త పడాలా కనుక ఎదుటి వ్యక్తిని కూడా బలపరచు ఇంతే మన సేవ గొప్పగా పబ్లిక్ మీటింగ్ లో వెయ్యి మందికి లక్ష మందికి సేవ చేయడం అవసరం లేదు ఒక వ్యక్తిని ఒక ఆత్మని సంపాదించగలిగితే చాలు సాంప్రదా చెప్పే మాటలు మాకు ఇవే అప్పుడు ఒకప్పుడు మాటల నేను అప్పుడు ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు నా నైన్టీ వరకు ఉన్నప్పుడు సేవ వేరే ఇప్పుడు నేను చూడలే ఆ తర్వాత చూడలే నేను ఎందుకంటే ఇటు వచ్చేసిన అమ్మ వాళ్ళు వెళ్తా ఉంటారు ఎప్పుడైనా హైదరాబాద్ పోతే సండే అట్లా పోయి మాటలు కలిసి వస్తుంటా అంతే తప్ప వినటం మాత్రమే చూడలేని కాకపోతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగుస్తుంది అన్న దగ్గర అక్కడ నేను చాలా మందిని చూసుకు ఏర్పరచబడినవారు అనుకుంటాము ఇంగ దేవుడు రావడం వీళ్ళే ఫస్ట్ అయితే పడతారు లైన్ లో వీలేదు ఫస్ట్ అని అన్నంతగా కనబడదు అనమాట కాకపోతే మోసపోకూడదు దేవుడు దేవుడు వెక్కిరించబడు వాళ్ళు అనుకుంటున్నారు మేమే ఫస్ట్ అని కడపటి వారు మొదటి వారైతారు మొదటి వారు కనపడి కాబట్టి ఇవి జాగ్రత్తగా ధ్యానించేటప్పుడు ముందు ఎప్పుడు కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి ముందు ఆర్బీ ఓకే క్వశ్చన్ వేసుకోవాలి ఆ కత్ని ఆర్యూ ఓకే ఆర్యూరేడీ అని ఒక ఆయన అంటాడు ఎవరైనా చార్ల్స్ విజయవాడలో చార్ల్స్ పాస్టర్ చార్ల్స్ ఆర్యురేడి అంటాడు మా సార్ కోపం వస్తా ఉంటది ఎందుకు ఇంత కొందుకొని అరుస్తాడు అరవకుండా చెప్తే వినరా అంటే ఆయన స్టైల్ మరి మిరేకులు జరుగుతాయి మరి ఆయన గుళ్ళో భాషలతో మాట్లాడతాడు ఆయన ఇక్కడ దానివల్ కళ్యాణ్ కొడుకు పెళ్లికి వచ్చిండు వాక్యం చెప్పిండు ఆయన్ని దాని కళ్యాణ కొడుకుది లైవ్ టెలికాస్ట్ చూసినాం మేము ఆ ఇంటి దగ్గరే ఉన్నాం ఆ చర్చ దగ్గరే ఉంటాం అసలు ఇప్పుడు ఇట్లా చైతన్య కురికి వచ్చేసాం ఆర్యూ రెడీ ఆర్ యూ రెడీ అంట నిజమే ఆర్వీ రెడీ ఆర్వీ రెడీ ఏ విషయంలో అంటే అన్ని విషయాలు ఆర్వీ రెడీ అని ఒక క్వశ్చన్ కి చాలా ఉన్నాయి ఇప్పుడు దేవుని వాక్యం చెప్పగలరా వాక్యాన్ని బోధించడమే కాదు అంతే అందరూ బోధకులు కాకుండు ఎందుకంటే దేవుడు మన ఉత్తరవాది ఎంచుకున్నా ఉత్తరవాది అంటే ఆన్సర్ చెప్పాలి నువ్వు చెప్పినంత మాత్రం నువ్వు నీతి మంత్రుడువా అందుకే స్వపరీష్ మనం ప్రభు బలం అందుకే పెట్టుకున్నాం స్వపరీక్ష మనుషులను తొట్టిల్లుతుంటాము వాక్య చెప్తాను నీతి లేడు కడు లేడు ఎక్కడో ఆవగించ చెడుతనం కొన్నిసార్లు సమయానికి అబద్ధం చెప్తుంటామేమో తప్పించుకోనికి దాటేయటానికి అందుకే చాలా సార్లు మా సార్ కొన్ని అడుగుతుంది చెప్పా ఎందుకంటే అక్కడ అబద్ధం చెప్పాల్సి వస్తుంది అసలు చెప్పా ఏమ్మా చెప్పలేవంటాడు ఇక నీకు అవసరం లేదు నీకు సంబంధం లేదు నీకు ఎందుకు మీ చెల్లి చూడడం చెప్పలేన మనతో ఒకప్పుడు కొట్లాడి ఈ విషయం నా దగ్గర నేను చెప్పలే చెప్పలేదు అనలేదు నేను చెప్పను నేను అబద్ధం చెప్పినా నేను చెప్పా అంతే దాని అర్థం ఏందంటే నీకు చెప్పకూడదని ఒకవేళ చెప్పాల్సి వస్తే అబద్ధం అట్లా దాటవేయటానికి పరసమ్మ దేవుడు సహాయం చేస్తాను దేవుడి చిన్న సాక్ష అతని వాక్యం తీర్చుండ మీరు ఈ వాక్యంలో బలపరచబడాలని పరితాత్మ దేవుని సహాయం అనుక్షణం అనుక్షణం ప్రతి క్షణం అదే ధ్యాసలోనే ఉండాలి నడిపించబడుతున్నాము ఇది దేవుడి మహిమాత్మయ్య ఇప్పుడు నేను ఈ సాక్ష్యాన్ని నా స్కూల్లో చెప్పేసి ఎందుకంటే ఒక టీచర్ నాలుగు లక్షలు రెడీ చేసింది సాయంత్రం కాలం బయట టీచర్ మీ నాలుగు లక్షలు లేకుండా నా పని అయిపోయిన ఆ అంది ఎట్లా అనగానే మొత్తం సాక్షన్ చేసిన బాబుకు సీట్ వచ్చింది ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాడు ఇప్పటి వరకు 78% సెవెంటీ ఎయిట్ ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు నేను సరిగా చూసుకోలేనేమో సరిగా పెరగడేమో అని హాస్టల్ పెట్టినా హాస్టల్ కూడా నా వల్ల కాదు ఎన్ఆర్ఐ కాలేజ్ హైదరాబాద్ లో కూకటిపల్లి వేసిన వన్ లాక్ ఎయిటీ నేను ఏం చేయగలను నా వల్ల ఇస్తా అనుకుంటూనే ఉన్న డబ్బులు వేసేద్దాం చేసిన వేసేసిన తర్వాత అక్కడ వాడు చదవాలి అందుకే ఎయిటీ పర్సెంట్ లో ఉన్నాడు ఇంటర్ నైన్టీన్ థౌసండ్ ర్యాంక్ లో వచ్చింది ఎంసెట్ లేకుంటే పదివేల లోపల ర్యాంక్ వచ్చేదేమో నా దగ్గర పెట్టుకుంటుంది నేను కాపాడలేను పెంచలేను మగపిల్లలు గడ్డలు మీసాలు వస్తా మనం మాట్లాడారు ఇప్పుడు కాబట్టి జాగ్రత్త వాడాలని చెప్పి నేను అతి జాగ్రత్త చేసిన అది ఉల్టా కొట్టినా అందుకనే రెండవ పిల్లలను వేయకూడదు అనుకుంటే మాసారి బలవంతం చేసి పాని ఇద్దరు వేసినా రెండు గుణపాఠాలు నేర్చుకున్నా కూడా పిల్లలు ప్రయోజకుగా తీవ్ర తీర్చిది ఇప్పుడు అందరూ అంటారు ఒక కొడుకు ఇంజనీర్ ఒక కొడుకు డాక్టర్ అంటే అప్పుడే అయిపోయిందా ఇంకా బోల్తోంది ఒక వెంటే ఎక్కినాం కాబట్టి ఆయన నడిపిండు మనం ఆ విశ్వాసాన్ని ఉన్నాం కాబట్టి ఆయనే కొనసాగిస్తాడు కొనసాగించేవాడు ఆయన నమ్మకంగా ఆయన వెంట ఉంటున్నాం కాబట్టి మనల్ని విడువడు ఎడబా నా కుడి చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలు ఏ రీతిగా ఎదిగింది అని చూసి కళ్ళు ముక్కలు ఏర్పడతా అంటే చూసిండు దుండె ఏర్పడతా అంటే కాళ్ళు చేతులు అన్ని ఏర్పడుతున్నాయి చూసి ఏరీతిగా ఎదిగింది అని చూసి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని గడిపించి వాడని నేనే అన్నాడు అంతే ఆయన మీద భారం ఎట్లా చేస్తావు బ్రాభ ఊర్లో మసార్ సార్ యాక్చువల్ గా గవర్నమెంట్ జూ ఎఫ్ఐ ఫుడ్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ రామగుండం ప్లాంట్ అది బీజేపీ గవర్నమెంట్ రాగానే టూ థౌసండ్ మూసేసింది మేము ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద రాగానే కంపెనీ మూసేసింది నేను ఏం చేయాలి ఇంట్లోనే ఉన్నా ఉద్యోగం చేయలేప్పుడు నేను ఎంకామ్ చదివి బిఎడ్ చేసి ఇంట్లోనే ఉన్నా మా సార్ లేనిలే అమ్మ పిల్లలని చూసుకోసాల నువ్వు ఏమొద్దు అన్నాడు ఎప్పుడైతే కంపెనీ మూసేసింద్రో వెంటనే నేను ఇంకా అప్లై చేయాలని ధైర్యం చేసిన చేసి అప్లై చేసేస్తానంటే చేయగలవాళ్ళు గ్యాప్ వచ్చిందన్నాడు నేను చేస్తా హైదరాబాద్ లో పెళ్లికి ముందు చేసిందానే కాబట్టి స్కూల్ పోయి మూడు వందల మందిలో గెలిచిన ఇంటర్వ్యూ కి మూడు వందల మంది వచ్చింది కాంపిటీషన్ నా అసలు ఇక్కడ సాయంపేటలో ఒక బ్రదర్ ఉంటాడు రాము అని మీకు పరిచయం ఉంటదాయ రాలేదా అహా అచ్చా షాయపేట మన ప్రేర్ పవర్ ఉంది అక్కడ పాత ప్రేర్ పవర్ ఆ ప్రేర్ పవర్ కి శామన్నాళ్ళు ఎస్తూ టీమ్ వచ్చినప్పుడు మేము కూడా వచ్చినాం నేను ఇక్కడే ఉండి అప్పుడు చిన్నపిల్లలతో బ్రదర్ సిస్టర్ మనం పోతున్నాం పాటవాడలో రండి అన్నాడు అంతే మేము మా సార్ స్కూటర్ ఎక్కేసి వచ్చేసిన మాట్లాడతారు అప్పుడు అక్కడ ప్రేరకు వచ్చినప్పుడు అది తెలిసి ఏరియా ఇప్పుడు అక్కడ మనం మాకు తెలిసిన ఇంకొక బాబు ఉన్నాడు హిందువులు పద్మశాలీజ్ నుంచి వచ్చింది బాబు ఆ బాబు ఇంటర్వ్యూ దగ్గర స్కూల్ కు వచ్చి చెప్తున్నామంట అంటే ఏంటిది ఇంతమంది అన్నాడు టీచర్ డాబుకి ఒక పది పోస్టులున్నాయి మూడు వందల మంది ఉన్నా ప్రైవేట్ స్కూల్ కూడా ఇంతమంది వస్తారా అంటే అంత మరి కాంపిటీషన్ బయట అని అంత మందిలో ఫస్ట్ నేనే మందా ఫస్ట్ నాదే పేరు నేనే ఫస్ట్ గెలిచిన ఇంకా నన్ను చూసినాక నా డెమాన్స్ట్రేషన్ వింటున్నారు నాది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఇంగ్లీష్ క్లాస్ తీసుకోమన్నారు ఇంగ్లీష్ క్లాస్ అంటే ఆరేళ్ళ గ్యాప్ లో చెప్పగలనా లేదనుకుంటు అక్కడ పోయినా ఒకసారి బుక్ తెరవగానే ఇంకా నాకు దేవుడు అంటు ఇంపు ఇంకా చెప్తానే ఉన్నా లెసన్ చెప్పడం అయిపోయినా వాళ్ళు గ్రామ క్వశ్చన్ తర్వాత అన్ని గ్రామ ఎట్లా గుర్తుకొచ్చిందని నాకు తెలియదు ఎట్లా గుర్తుకొచ్చింది ఈ రోజుకి కూడా నేను ఇంగ్లీష్ ఇచ్చిన్నాయి నాది ఏం సోషల్ స్టడీస్ అంట అసలు సబ్జెక్టు కానీ వాళ్ళు నన్ను ఈ పోతే ఇంగ్లీష్ క్లాస్ లేన్త్ నాకే ఇచ్చింద్రు ఇప్పుడు నేను పోతే ఆ బడిలో టీచర్ ఎట్లా అనే క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు అలాంటి స్థితిలోకి వచ్చింది అబ్బడి క్యాథలిక్ స్కూల్ అది పెద్ద స్కూల్ మళ్ళా ఆ ఫాతిమా స్కూల్ గేర్ స్కూల్ పక్కనే ఉంటుంది ఇది కూడా పెద్ద బిల్డింగ్స్ కాకపోతే ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి కొత్త కొత్త స్కూల్స్ వచ్చేసరికి అందరు అటుపోతున్నారు ఇక నేను కూడా వన్ ఇయర్ ఉంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నా హైదరాబాద్ కి వేర్ చేయండి నా ఎందుకంటే బాగుంది ఇప్పుడు మే థర్డ్ ఇయర్ నెక్స్ట్ మే ఫోర్త్ ఇయర్ అయిపోతుంది ఇంకా మాకు ఇక్కడ ఏం పనిలేదు నాకు ప్రైవేట్ స్కూల్ కాబట్టి అక్కడ పోయినా మళ్ళీ ఇదొక స్కూల్ చూసుకోవచ్చు నేను ఇప్పుడు అదే ప్రార్థిస్తున్నాడు ప్రభా ఇన్ని చిత్తమా నా డెసిషన్ నేను తీసుకున్నా కానీ ఇది కాదు దేవుడి చిత్తం అని ఎస్తు పోవంటే వెళ్ళిపోతా ఎస్పో అంటే నా చివరికి చెప్తాడా మార్గం చూపిస్తాడు అంటే అన్ని సమస్తం సమకుడి వేటి కూరకే అది అంటే అది దేవుడి చిత్తం అందుకే ఆత్మ వివేచన మనం వాడుకోవాలి చాలాసార్లు మిస్ గైడ్ అవుతాం సైతానిగో ఇదే దారి ఇటు వివేచించాల ఈ వివేచన చాలా జాగ్రత్తగా మనము ఆపేక్షించి అడగాల దేవుడు ప్రభు ఇది నీ మహిమార్థం జరుగుతుందా ప్రతి దాంట్లో ఘనత మహిమ ప్రభావాలు ఆయనకేంచు ప్రైజ్ చేస్తున్నారా అంటే అది నీ కార్యమే దేవుని కార్యం కాదు కొంచెం తేడా గమనించితే మనకు దేవుడు నడిపింపు ఉంటది అది పర్ఫెక్ట్ దాంట్లో నువ్వు ఏడవ బాధపడవు రిగ్రెట్ గా అది తెలుసుకోవాల దేవడిచ్చిన సంశయం ని వాక్యం ఇచ్చింది